మూడు వందల అరవై తొమ్మిది అతని కెట్ల కడుహితవో పొందుల హితవో ఎరగ హృదయము తలపున నిరవై నగదా పదిల మౌనులో పలి మాట వెదకిన చిత్తము వెర వెరగదునే నిదిరిగనేరుగా కాలుద మనసు కలిగి కదా నా తాలిమి మతిలో తగులవుట మేలిమి పతితో మెలగుటేదో నేని నేనిప్పుడెక్కడో ఎరగ నేడని రేపని నేనిరిగి కదా పోడిమి మతిలో పులుపౌట వాడే వెంకటేశ్వరుడు రాగలిగే ఆడు జన్మేనౌటి దేరుగా